అదలు అదలు ఏసుప్రి సుపాష రాములు నీకు అందరికీ నా మమనాలు ఆ రీతిగా బ్రదర్ల బాగా పరిచయం హైదరాబాద్ ప్రాంతంలో శుభార్ ప్రకటించేవాళ్ళు అయితే ఆయన సేవ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇతరులకు ప్రకటించాడు అది నాకు ఆసక్తి నాకు కానీ ఆసక్తి ఉన్నది కానీ సంగారి మనం వెళ్ళాలా వాక్యం ఇరాలా ఉండాలా అని చెప్పి యథావిధిగా జీవించేవాడు ఒక టైంలో కానీ ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని సగత మీరు బైబిల్ చోట్ల ఆరంభించేది అక్కడ తెలిసింది సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అని బైబుల్లో ఒక మాట రాయబడింది కదా మీకు అందరికీ తెలుసా కాబట్టి సువార్త మనం ప్రకటించాలా లేకుంటే మనకు శ్రమ అని బైబిల్లో రాయబడ్డది కాబట్టి ఈ ప్రాంతానికి నేను ఎందుకు వచ్చాయండి ఒక మా ఊర్లో ఒక ఫంక్షన్ అనేది ఉన్నది యాక్చువల్లీ నేను సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళాల్సాను కానీ నాకు ఎందుకు ఒక అనుకోకుండా ఇంటి కాడ హైదరాబాద్ వచ్చి వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా వాళ్ళకి కారాలు నేనైతే ఇక్కడ వచ్చినప్పుడు కార్ వాళ్ళని పట్టించుకొని పోతాను నేనంతా కూడా అంతా బుక్ చేసుకున్నాను లాస్ట్ మినిట్లో వాళ్ళు తీసుకురామని మా వాళ్ళు చెబితే అందుకోసం ఆగినాను వాళ్ళు ఏమిటో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను పొద్దున్నే లేచినాను చేసినప్పుడు నాకు అనిపించింది అక్కడ ఎంగద్రిపాలెం తెలుసు కదా మీకు ఇక్కడ ఎంగడాదిరిపాలెం గ్రామంలో దోసం మా ఊరు అది అయితే నేను నాకు అనిపించింది చాలామంది నా దగ్గర వచ్చినాం కదా అక్కడ వాక్యం పంచుకో పని అది ఎన్ని చాలా సార్ అక్కడ పంచుకుంటున్నా అయితే నాకు ఎందుకు ఆ టైంకి అన్న గుర్తొచ్చింది అన్న గుర్తొచ్చి అదే నెంబర్ లేదు నా దగ్గర సరే ఏం చేయాలని చెప్పేసి ఇంకో బ్రదర్ ఉండి బ్రదర్ ఆయన అక్కడ మా బాబు ఫోన్ చేయి ఆయన నెంబర్ వస్తుందని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చింది నేను అనుకో నేను ఇక్కడ ఉండడో నేను హైదరాబాద్ నాకు తెలియదు నాకైనా నాకు అది తెలిసిందంటే ఖచ్చితంగా పది ఆరు వేలకి రుట్టాడు ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే ఖచ్చితంగా టైం కాదు అని నాకు ఆ టైం మీరు ప్రేరేపరియటం ఫోన్ చేయటం అన్నా ఇక్కడే వచ్చినాక ఉండో ఇంకొక అని ఇట్లా వచ్చిందన్నా ఎక్కడ ఉన్నట్టే ఇట్లా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం నా రాదన్న ఆల్రెడీ నేను వచ్చేసానని చెప్పేసరికి నాకు చాలా సంతోషం సరే అన్న ఎట్లా నన్ను రావాలంటే తప్పు కూడా వెళ్ళాలని చెప్పేసరికి కేవలం దేవుడి యొక్క ఆత్మ నడిపిపై డిస్కస్ ఇస్తుంది అలలీయ ఆయన పరి ఆయన చిత్తం ఏర్పాటు జరగదు ఈ లో ఉంది అలలీయ కాబట్టి ఆ రీతిగా దేవుడి నడిపి నాకు ఆనందం ఉంది మరి విశేషంగా ఈ ప్రాంతానికి రావటం నాకు ఆసక్తి ఏంటంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్థ ప్రకటించాల అని నాకు ఆసక్తి మేము పొద్దుంత పని చేసుకుంటాను తర్వాత సాయంత్రం రాగానే పని ముగించుకుంటాము సాయంత్రం ఇక్కడ మీటింగ్స్ ఉంటే సిటీలో తరఫు సాయంత్రం ఒంటి గంట ఒకసారి ఒంటి గంట అయితే ఒకసారి పనిడైతే థాయం తిరిగి ఎందుకంటే దేవుడి సేవలు ఉన్నప్పుడు టైం మనకు ప్రాధాన్యంబం కదా దేవుడి స్వార్థ ప్రాధాన్యతమని కాబట్టి ఆ రీతిగా ఎంత మనం దేవుళ్ళ ప్రేరేపణ కిచ్చి మరి విశేషం ఇక్కడ చాలా ఆనందం అదలుగా సరే చూడండి ప్రభువు అను నాకు తీవ్రతను మనం ఎట్టి దే మనం భయపడొద్దు దే దీక్షను మనం చింతించవద్దు అలనియ విశ్వాసం అనేది కడతా దాన్ని కొనసాగించగల ఏ మన గురి మనం పరిగెత్తాల అలనియ సరే దేవుడు వాకి వెళ్ళకుండా చిన్నగా ప్రార్థన చేస్తూ వాకి మీద వెళ్ళడం ఫలమూసుకోవడం సోదరుల ప్రభావ పలుశుద్ర గొప్పదివ సర్వశక్తి మంత్రుల సోతులపైన పరిశుద్రంగా అనుకున్నది ప్రభావం ఒక ప్రాంతంగా నడిపించారు కేవలం నుండి చిత్తమైన నివాసిస్తున్నాం ఈ వాక్యమే ధ్యానించబోతున్నాం ప్రభా మీరే మాత్రం మాట్లాడండి సో ప్రభా మాత్రలో ప్రభా మీరు మీరు ఎట్లా అట్లా మేము మాట్లాడలేకనా మీ యొక్క మనసును మాకు అనుగ్రమించండి మీ ఆత్మ నడిపించుకున్న దయచేసి ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడమని యేసు క్రీస్తు పర్షదను ప్రశ్నండి ఆమె అలలుయ్య అలలుయ అల సరే ప్రభు నన్ను మన మన ఆసక్తిని మనం రెట్టింపు చేసుకోవాలి కాబట్టి ఈ లోకంలో మనం దేవుడి మన ఈ లోకంలో మనం తీసుకొచ్చిండు అనేది మనకు చాలా మంది తెలియదు మనం ఎందుకు పుట్టినమని కూడా చాలామంది తెలియదు కదా ఏస్తు ప్రభు ఈ లోకాల ఈ యొక్క సృష్టిని సృష్టించినప్పుడు మొదటి ఎవరు సృష్టించడు ఫస్ట్ మానవ సృష్టించండు తర్వాత అవను సృష్టించాడు తర్వాత ఏం జరిగింది వాళ్ళ తోట మధ్యలో ఏదోనైనా తోటలో మధ్యలో వాళ్ళు పెట్టిండు ఈ తోట పనులలో ఏదైనా నిరబంధన తీర్చు కానీ తోట మధ్యలో ఒకటి ఒక చెట్టు ఉన్నది దాని మీరు దేవుడు ఆయనకి ఆశ్చర్యం ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ అక్కడనే ఉన్నారు కొంతకాలం వరకు ప్రతి సాయంత్రం ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు సమాధానం కొండేటాడు మంచి కానీ ఒక టైంలో ఏం చేసిందంటే సర్పము అంటే వాడు సాయంత్రాన్ని వచ్చి వాడు వచ్చి ఏమన్నాడు ఇది నిజమా అని అన్నాడు చూడండి ఇది నిజము అంటే ఒక అది క్లారిటీ అని ఇది నిజమా అంటే ఒక అనుమానం అనేది వాళ్ళకి ఈ తోట మధ్యలో పనులు ఏదైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు చెప్పిడు కదా దేవుడు మరి ఇది తింటే ఏమవుతుంది మీరు ఖచ్చితంగా చనిపోతున్నారు అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన సైతాన్ని మీరు సావనే సావారో అప్పుడు ఏం జరిగింది వాళ్ళు చచ్చిపోయిన నిజంగా చచ్చిపోయిందా చచ్చిపోలేదు అంటే తిన్నారు కానీ వాళ్ళు వాళ్ళ కళ్ళు తెర అంటే ఆత్మలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అప్పటి వరకు దేవుడు స్వరూపులు ఉన్నవాళ్ళు ఆత్మలో చచ్చిపోయినవారు అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అరే మీరు చావలేదు కదా అర్థమైందా అంటే అక్కడ ఏం జరిగింది ఫస్ట్ ఎవరికి ఇచ్చింది పండు ఎవరు తిన్నారు పండు అవ దీని ఆవ తిన్నప్పుడు చేసింది పండు తిని తీసుకొని ఆరాడు ఆరా ఏం చేయాలా ఇది ఎక్కడి నుండి అని అడగాల అడగలేదు కానీ అక్కడ ఏమైంది సమాధానం లేదు హలో వి చూడండి ఎట్లా మోసగిస్తాడని మీ చెప్తున్నా ఎందుకంటే అనేకులు మోసపోతున్నారు కాబట్టి మనం మోసపోదు ప్రభు వాక్యంలో మనం ఉన్నప్పుడు మనం మోసపోవద్దు అక్కడ ఏం జరిగింది మోసపోయింది ఇద్దరు పాపన పడిపోయింది తర్వాత ఏం చెప్పింది కయ్యని గురించి చూస్తాం ఏ వేరు గురించి చూస్తాం కయ్యని ఏం చేసిండు మంచిగా అర్పించలేదు ఏమీ లేదు మంచి అర్పణలు అర్పించిండు కానీ అనదముల మధ్య ఏమైంది కొట్లాడే సమాధానం ఉందా లేదు ఆ రీతిగా సృష్టి మొదటి నుంచే ఇది తప్పిపోయి సమాధానం లేకుండా ఎంత భయంకరంగా ఉన్నప్పుడు దేవుడే ఈశ్వరుల గోత్రంలోకి వచ్చి కలవరి శిర్య తన ప్రాణాన్ని మరకులకు త్యాగం చేసి ఆయన మనం అందరినీ రక్షించుకున్నాడు హలలుయలు మనం మరణించాలి కానీ దేవుడు ఆ శిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని ఏం చేసిడు ఆయన బిడలుగా మనం తయారు చేసుకున్నాడు చూడండి అనేక అనేక కాలాల నుంచి తరకాల మీకు నోవా అనే ప్రవర్త బహుకరించి మీకు తెలుసు నోవా గురించి బైకుల్లో నోవా గురించి మీకు తెలుసు చూడండి తన కాలంలో దేవుడు ఎంత భయంకరంగా మనుషులు జీవించారు మనుషులు ఎంత భయంకరంగా జీవి ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు కానీ ఇష్టం విడిగా మనుషులు జీవించడం లేదు కానీ ఆ టైంలో దేవుడు ఒక కుటుంబమే దేవునికి సన్నిహితంగా జీవించే వాళ్ళు లోవా కుటుంబం హలలుయా హలలుయా ఒక కుటుంబము ఎంతో సన్నిహితంగా జీవించినప్పుడు ఆ లోవ కాలంలో ఉండడం ఏం జరిగింది మనుషులు ఎంత భయంకరంగా జీవించుకున్నప్పుడు ఆ లోవ పోయి చేసిందో సువార్త ప్రకటించింది కానీ వాళ్ళు ఏం చేసింది అయ్యా దేవుడు దేవుడు నోవాతో మాట్లాడాడు నోవా ఈ కాలంలో నువ్వే నిందానీతుడిగా ఉన్నావు నువ్వు కనుక ఈ లోకానికి నేను తీర్పు తీర్చబోతున్నాను కాబట్టి నువ్వు ఒక ఓడం తయారు చేసుకో నీ కుటుంబం అనేది ఒక ఓడం తయారు చేసుకో నేను ఈ లోకానికి తీర్పు దేవుడు ఏం చేసిండు నోవలతో మాట్లాడి హల దేవుడు నోవాతో మాట్లాడినప్పుడు దేవుడికి నోవా ఏం ఆయన మాటకు విధేత చూపించడా లేదా ఖచ్చితంగా విధేత చూపించిండు చూపించిండు తర్వాత వాళ్ళకు ప్రకటించింది కూడా కానీ ఇంకా ప్రకటించిన తర్వాత దేవుడు గోవాళ్ళకి ఇంకా చాలు నువ్వు ఓడగలకు వెళ్ళిపోవు నేను నన్ను చెప్పాను చెప్పి దేవుడు ఏం చేసిండు ఆ నువ్వు సీలైజ్ చేసి అలా అన్ని జంతువులు తెచ్చిపెట్టుకున్నా ఏమేం చెప్పిందో మొత్తం తీసిపెచ్చుకో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా బైబుల్ ఒక మాట తెలుసా తన దాసరిన ప్రవక్తులకు ప్రభుత్వాన్ని సంకల్పించింది బయలు పచ్చబడకుండా ప్రభు యహోవ ఏది కూడా చేయడు అని ఎక్కడ వస్తుంది ఆమోసు గ్రంథం మూడాది ఏడో వచ్చిన ఉంటుంది చదవడం తర్వాత అలలుయ చూడండి ఈ లోకంలో ఏది జరగబోతుందో దేవుడు నీకు తెలియకున్న ఏది ఉన్న లోకంలో దేవుడు చేయడు అలలుయ అది నువ్వు నువ్వు గ్రహిస్తున్నవా అది నువ్వు గ్రహిస్తున్నవా ఏదో వాక్యం మనకు వింటున్నావు వెళ్ళిపోతున్నాం కాదు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి మనకు ఒక బలంగా తెలియదు తెలుసా ఆదివారం వచ్చినప్పుడు మన దేవుడు వాక్యం వింటాడు విన్నప్పుడు ఏం చేయాలంటే విన్న ప్రతి వాక్యము రాసుకోవాలా ఫస్ట్ రాసుకోవాలా ఫస్ట్ ఎక్కడ రాసుకోవాలా హృదయంలో రాసుకోవాలా దానికంటే ముందు ఎక్కడ రాసుకోవాలా పేపర్ మీద రాసుకోవాలా రాసుకున్న తర్వాత మీ వ్యక్తిగత ప్రార్థనల జీవితంలో పోయినప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడి మీతో మాట్లాడుతూ ఉంటాడు హాలు ఎందుకంటే మానవ జీవితం మతి జీవితం మనం పొద్దున ఎందున సాయంత్రం మర్చిపోతాము పోయిన వారం ఏ వాక్యం చెప్పినా అందా అని ఈ వారం వ్యాపారంగా కేరళం ఉంటుందా కష్టమే కదా చాలా కష్టం కానీ మనం ఎందుకు మనం ఎందుకు పోతున్నాం ఆరాధనకి అంటే ఏదో అంటే మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రశ్న నాకు ఒకసారి వచ్చింది చాలా మంది అడిగిండు నువ్వు ఈ పోయిన వారం మీ పాస్టర్ ఏ వాక్యం చెప్పిన అన్నప్పుడు వాళ్ళు ఏం ఏ వాక్యం చెప్పిండు కన్ఫ్యూషన్ అంటే మీరు వింటలేరు అంటే మీరు ఎక్కడో వచ్చిండ్రు ఏదో ఆచారబద్ధంగా కానీ వింటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు కానీ ఆ వాక్యము హృదయము పోతలేదు ఇది చాలా ముఖ్య బాలనీయ దేవుని యొక్క వాక్యము హృదయంలోకి పోకపోతే ఇందని చెప్పి అండ చెప్పిన వాక్యం ప్రకారంగా నీ హృదయము ఎట్లా శుద్ధీకరింపబడుతుంది అది ఎక్కడ రాస్తుంది ఎక్కడ రాస్తుంది చెప్పండి బైబులే రాస్తుంది కానీ బైబుల్లో ఏం రాయబడింది నువ్వు చదవకపోతే నువ్వు ఎట్లా జీవించాలా ఏ రీతిగా జీవించాలనేది నీకు ఎట్లా తెలుస్తుందా తెలియదు సరే ఎవరు చెప్పేస్తారు గుడ్డిగా నమ్మేస్తావు వాళ్ళు అవధం చెప్తుండ వచ్చిన ఎవరైనా సరే మేము ప్రకటించిన స్వవాళ్ళను ప్రకటించిన మీరు పొందిన వేరు వేరే ఒక ఆఫర్ పొందిన కాదు వాడి షాప్ పరలోకి వచ్చి దూతొచ్చి దిగు తెచ్చినా సరే ఒక షాప్ ప్రశ్నలుగా చెప్పి పవన్ జరుగుతుంది అంటే అనేక మోసగించారు మోసగిస్తారు అని ఒక చెప్పబడుతుంది కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలా అన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా నెమరమేసుకోవాలా హలలుయ్య దేవుని యొక్క మన హృదయంలోకి పోవాలి దేవుని యొక్క హృదయంలోకి ఆయన వాకింగ్ ఏం జరుగుతుంది నువ్వు మార్పు చెందుతావు హలలుయ్య మనం మన హృదయాన్ని ఎట్లా శుద్ధీకరించుకోవడం కేవలం దేవుని యొక్క వాక్యమే వేరే మార్గం లేదు హలలుయా వేరొక మార్గం లేదు కాబట్టి చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం ప్రకారంగా ఈ వారం మాత్రం నువ్వు నీ జీవితంలో ఎట్లా ఆశీర్వాదం వస్తుంది ఎట్లా మేలు నువ్వు అనుభవిస్తావు కాబట్టి మన ఇంటిలో కానీ మన యాగ పత్రికలో మొదటి యాద్యంలో ఉంది ఇరవై రెండవ మీరు విలువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరుచుకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించి వాళ్ళు తర్వాత ఏమన్నాడు ఏమైన తర్వాత వాక్యం ప్రకారం వినకపోతే వాడు ఏం చేస్తాడా అర్థంలో తన సహజ మోకం చూసుకొని అవతలకి పోయినా మనుషులకు పోయినా అంటే ఓ అక్షరం అద్దంలో చూసుకుంటాం నీ మోకం తర్వాత ఏం జరుగుతుంది నువ్వు వెళ్ళినప్పుడు తర్వాత నీకు ఎట్లా ఉందనేది తెలియదు మళ్ళీ అద్దం దగ్గరికి వచ్చినా నువ్వు ఎంత తెలియదు కాబట్టి ఈ దేవుడి వాక్యమే అర్థం లాంటిది కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేస్తే నువ్వు వేయించాలా ఫస్ట్ ఆయన స్థాయిలో మోకాలు ప్రార్థన చేయాలా కానీ మనం ఏం చేస్తాం తెలుసా పొద్దు లేసి నాకు నాకు అది కావాలా నాకు ఇది కావాలా అది మన ప్రార్థ కానీ తప్పు లేదు కానీ క్రైస్తవుల జీవితం ఎట్లా ఉందంటే నేను ఎందుకు అనేతికి చెప్తానంటే నేను నా నేను అంత గొప్ప సేవకునే కాదు నాకు తెలిసినంత కాల కొంత కొంత ప్రాంతాల్లో ఎట్లుందంటే అనేక జీవితాలు ఉన్నాయి బ్రదర్ నా ప్రార్థించి నాకు రేపు పొద్దున పదివేలు డబ్బులు కావాలా నా మా పిల్లలకు ఫీజు కావాలా ప్రార్థించేది బ్రదర్ అని చెప్తా ఉంటారు కానీ అవి తప్పు అని నేను చెప్పలేను నా కొడుకు ఉద్యోగం కావాలా లేదా నా కొడుకు ఫీజు కావాలా ప్రమోషన్ రావాలా అక్కడ రావాలా మంచి పనులు రావాలా నేను ఎక్కడ పనిచేస్తే నేను చెప్పారు ఏటికైనా డిసైడ్ చేయాలా అని అంటే మన ప్రార్థన కానీ ఒక్కరన్నా కానీ ప్రభా కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా మొదట నా నీతిని రాజ్యాన్ని మొదట పెట్టుకోమన్నారు తర్వాత ఏం చెప్పిండు మీకు ఏం కావాలా అన్ని అనుకరిస్తాను కానీ మన ప్రార్థనతో ఉంది ఉల్తా చూడండి అంటే అవి తప్పు కాదు తప్పు నేను చెప్పలేను కాబట్టి మొదట మనం ఏం వెతుకుతున్నాం ఈ లోకంలో ఈ లోకాన్ని వెతుకుతున్నవా ప్రభుని వెతుకుతున్నవా అనేది మనం చూడాల అలా చూడండి మార్త విషయం మనం చూస్తున్నప్పుడు ఏసు ప్రభు అక్క బేక్ బేకు ఆ గెస్టు ఆ ప్రాంతాల్లో సేవ చేసి తిరిగి వచ్చినప్పుడు మార్త మాదిరి ఇంటికి వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుంది ప్రభు ఎంతో కాలంగా మా ఇంటికి వచ్చిండు ప్రభు అది వండి పెట్టాలా ఇది వండి పెట్టాలా అని చెప్పి ఆమె ఏం చేస్తుంది వాక్య వినకుండా ఏం చేస్తుంది అక్కడ కూర్చొని వంట చేస్తూ ఉంది కానీ మార్యా ఏం చేస్తుంది ప్రభు ఒక ప్రాధాల దగ్గర కూర్చొని ప్రభు ఏం బోధిస్తాడు ఏం వాకి వింటాడు అని ఎంతో ఆసక్తితో దేవుని వాకి వింటుంది మరియా చూడండి అందుకే దేవుడు అంటాడు మార్తా మార్తా నువ్వు అనేక పనులతో అలిసిపోతున్నావు కానీ ఉత్తమమైనది ఒకటే అది మర్యా ఎంచుకున్నది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ లోకంలో మనం ఈ లోకంలో మనకి ఏం కావాలో దేవుడు తప్పకుండా మనకి కానీ మనము ఈ లోకంలో ఏమి ఎత్తుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన జీవితాలు మార్పు చెందకపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు ను ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడతావు హలవ హలవూయ కాబట్టి మనం మార్పు చెందాలా మన జీవితాలు మార్చుకోవాలా మీకు ప్రార్థన జీవితం చాలా అవసరం మీకు ఒకవేళ చదువు వస్తే దేవుని వాక్యాన్ని ధ్యానించాలా హలూయ సో ఎప్పుడైతే నేను దేవుని వాకి చాలంటూ నాకు ఆరంభించదో దేవుడు అనేక విషయాలు నాకు చూపించాడు హలవ ఏదో ఒక దర్శనం ద్వారా చూపించలే కానీ ఇక్కడ నుంచి చూపించంటే ఇది ఏంది దేవుడి వాక్యం అలవ చూడండి దేవుడి వాక్యం కూడా మన పాడబం ఇప్పదర్శనం అంటే నువ్వు పది రోజుల ప్రార్థనే దేవుని వరకుంటే దేవుడి ఇద్దరు మాట్లాడుతూ ఉంటుంది వాక్యం అలవ కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలా ఒక బుక్ పెట్టుకోవాలా ఒక పెన్ పెట్టుకొని నువ్వు చదువుతా ఉంటే దేవుడిని కొన్ని విషయాలు బయలుపరుస్తున్నప్పుడు నువ్వన్నీ రాసుకోవాలా రాసుకొని అవి మీ వ్యక్తిగతంగా నువ్వు ధ్యానిస్తూ అప్పుడు దేవుడి ఇద్దరు విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అలవ్యూయా చూడండి కాబట్టి మనం వాక్యంపై వెళ్తున్నాం అలా లేదు కాబట్టి ఈ లోకంలో దేవుడు మనం ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చిండు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విధానం ప్రతి ఒక్కరికి ఒక పని దేవుడు అప్పచెప్పిండు కానీ ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ఆక ఇచ్చాడు చివరిగా చెప్పండి ఆయన తిరిగి సమాధి చేసి లేచిన తర్వాత శిష్యుని కనబరుచుకున్న తర్వాత ఆయన ఆవరణం కాక ముందు ఒక విషయం చెప్పిండు రెండు చెప్పిండు ఏం చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు తర్వాత ఏం చేయమన్నాడు నమ్మిన వారి శిష్యులు చేయమన్నాడు హలలు ఇలా మన సేవా జీవితం మన ఆత్మీయ జీవితం అట్లా ఆరంభం కావాలా నువ్వు దేవులు వాత్య బలపడాలా తర్వాత నువ్వు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆత్మలో బలపడినప్పుడు ఇతరులు ఏం చేయాలా నువ్వు శిష్యులు చేయాలా అలాలు మేము అనేక ప్రాంతాల్లో వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అనేకులు శువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు మంచిగా తర్మీదు చేస్తాం దేవుడి ఒక చిన్న చిన్న పిల్లలతో ఆ ఒక ప్రాంతంలో ఒక ఏడు సంవత్సరాల బాలుడు పదిహేను సంవత్సరాల బాలుడు పన్నెండు సంవత్సరాల పిల్లలు వచ్చి దేవుడు మాట్లాడి చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అట్లా తర్మిది మన సరే వాటికి అట్లా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే చెప్పాలంటే నీకు ఆసక్తి ఉండాలి కదా చూడండి చాలా మంది ఏమన్నారు అంటే దేవుడు నాకు ఒకప్పుడు అనిపించేది చూడండి ఏమనిపించేదంటే మనం దేవుని సేవ చేయాలా అన్నప్పుడు మనకి దేవుడు ప్రేరేంపడి ఇవ్వాలా ఆయన పిలుస్తాడు ఆయన పిలిపోతుందని చెప్తా ఉంటాం కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాది కానీ నాకు తెలిసింది ఏంటంటే చూడండి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఏసు ప్రభు ఆ సముద్ర తీరాన పోతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది శిష్యులు ఉన్నారు పన్నెండు శిష్యులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తేనే వాదాలు వేసుకుంటోంది వలలు పడుతున్నప్పుడు చేపలు పడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే అయ్యా ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఉంటాడు తర్వాత మిగతా చాలా మంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు నన్ను వెంబడించమంటాడు అప్పుడు ఆయన ఏం చేసిండు వలలు అక్కడ ఇన్సిపెట్ చేసిను ఆయన సేవ చేసిండు అనేక ప్రాంతాలు తిరిగినరు అనేక అద్భుతాలు చేసిండు అనే చేసిండు కానీ ఆయన ఏం చేసిండు తర్వాత పేదలకు చదువులో పేదలకి చదువు రాదు కానీ అలాంటి వాళ్ళే దేవుడు నేర్పరచుకోడు చూడండి మనం అర్థం చేసుకోవాలా నీ చదువు నీ ఐడెంటిటీ నీ యొక్క ఇంటెలిజెంట్ ఆయన పనికి రాదు కాబట్టి ఈ లోకంలో గొప్ప వంశంలో జ్ఞానులైనా నేర్పరచుకోడు పనికి వాని వాళ్ళు అంటే దేనికి పనికిరాని వా దేవుడు ఏర్పరచుకొని ఘనమైన పాత్ర తయారు చేస్తాడు కాబట్టి ఆ రీతికి నాకు ఒక తలంపు వచ్చేయండి అన్నాడు కానీ నేను ఎప్పుడైతే నాకు ఆసక్తి ఉంది మేము కూడా దేవుని శుభార్త ప్రకటించాలా అన్నప్పుడు బైబుల్లో చాలా చూస్తాం ఆ మోసు చూస్తాం ఆయన గుర్రెలు కాసిన పసుపులు కాసినట్టు ఆయన వచ్చి చెప్తారు దేవుడు ఆ మోసు వెళ్ళి దర్శన దగ్గరకి వెళ్ళి ఇస్రాల్ భయంకరంగా జీవిస్తున్నారు అక్కడ వెళ్ళి శుభార్త ప్రకటించు వాళ్ళని నేను శిక్షింపబోతున్నా ఇప్పుడైనా వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి ఇప్పుడైనా అప్పుడు నా వైపు తిరగాల అని ఆమోసారి ఒక గొరెలు కాపరి ఆ పశువులు కాపరి పోయి చెప్పనప్పుడు ఆయన వయసు వార్త ప్రకటిస్తాడు అంటే దేవుని దృష్టిలో అవన్నీ మనుషులు పెట్టిన విధానాలు కానీ నువ్వు తీర్మానించుకోవాలా కానీ బైబుల్ ఏముంది తెలుసా పేతు రాసిన పత్రికలో ఉంది రెండో పేతుల్లో చీకట్లో నుంచి తన వెలుగులో మీరు చీకట్లో నుంచి తన వెలుగులోకి నడిపించే నిలిచిన వాళ్ళ గుణ అతిశలను ప్రచురంగ చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజుని యాచంగా ఎవరు త్యాగేస్తున్నప్పుడు ఎవరు ఎవరి గురించి చెప్తున్న మాట క్రైస్తవుల గురించి చెప్తున్నాడు కాబట్టి మన శుభార్థరి మనం చేయాలా కాబట్టి దేవునికి ఆత్మలో మనం బలపడాలా ప్రార్థన జీవితంలో మనం బలపడాలి కానీ చాలా విషయాలు నేను రాసుకున్నాను ఒకవేళ దేవుని చిత్తం అయితే తిరిగి వస్తాం అలా కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో మీరు మార్పు చెందాలా మీ జీవితాలు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా ఎందుకంటే చూడండి ఒక వాక్యం చూపిస్తా యాగోపర్శన పత్రికలో ఒక రెండు వాక్యాలు తీసుకుంటా యాగోపర్శన పత్రికలో మనకి ఏ రీతిలో మనకు మేలు రావాలా మన జీవితాలు ఏ రీతిగా ప్రభావిస్తాయి యాక ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడండి మీరు విలువారు మాత్రమై ఉంది మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా చూడండి హలో చూడండి యాపబు రాసిన పత్రిక చూడండి ఈ యాపబు ఎవరో తెలుసా మీకు ఏసు ప్రభాక తమ్ముడు చూడండి యాపబు ఏసు ప్రభాక చాలా మంది సహోదరులు ఉంటారు ఉంటారు అయితే వాళ్ళు ఒకటే రక్షణ పొందినట్టు మనం చూస్తాం ఈ యొక్క యాపబు ఆత్మలో బాగా ఎదిగి ఆయన ఒక పత్రిక ఆయన కాలం ముగించక ముందు ఆయన ఒక పత్రిక రాస్తుంది ఇది క్రైస్తవులకు సంబంధించిన వాక్యం చూడండి ఇక్కడ ఏముంది అక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి అంటే మీరు వింటున్నారు మీరు దేవుని వాక్యం వింటున్నారు అనేక ప్రాంతాలు అనేక సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యలు వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు అక్కడ విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా చూడండి వాక్యం మోసపోతామా చెప్పండి చూడండి వాక్యం మోసపోతామా కానీ ఇక్కడ ఏం చెప్తుంది మేము మీరు మోస పుచ్చుకొని చూసుకోమంటే ఎందుకు చెప్పిన మాట అంటే వాక వింటే మోసపోతామా అంటే మీరు విన్నానని అనుకున్నారు కానీ మీరు వినలేదు నేను దేవుల్లో ఉన్నా నేను ప్రభులో సంపూర్ణంగా ఉన్నా దేవుని సేవలో ఉన్న దేవుని వాక్యంలో ఉన్నా ఆయన సన్నిధిలో ఉన్న ఆయనకి ఆయన సన్నిధిగానే జీవిస్తున్నా ఎన్నో ఎన్నో దేవుని పిల్లలకి నేను ప్రాధాన్యత ఇస్తున్నా వాళ్ళు మంచిగా చేర్చుకుంటూ వాళ్ళకి భోజనాలు పెద్ద అన్ని చేస్తున్నావు కానీ నువ్వు వాక్యం ప్రకారంగా నువ్వు ప్రవర్తించే వాళ్ళ ఎందుడి అని అన్నప్పుడు మనం అర్థం చేసుకో అంటే దేవుని వాక్యం చనిపోయిన వాక్యం విని నువ్వేం చేయాలి ఆ వాక్యాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలా అంటే దేవుని వాక్యం మనం ప్రాక్టీస్ చేయాలా చూడండి మన వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేయకపోతే మన విశ్వాసం ఎట్లా బలపడుతుంది చెప్పండి చూడండి క్రియలు విశ్వాసం అభితం అన్నాడు మనం చెప్పే వాళ్ళు ఉండద్దు చెప్పాలా తర్వాత ఏం చేయాలా దాని ప్రకారంగా మనము నడుచుకోవాలా మనం నడుచుకోవాలా అన్నప్పుడు మనం ఏం చేయాలా దేవుడి వాక్యం మనం ధ్యానించి ప్రభు ఏం చెప్పిండో అంటే పోయిన వారం ఏం వాక్యం చెప్పబడుతుంది ఈ వచ్చే మళ్ళీ వారం వరకు ఏం చేయాలా ఆ వాక్యాన్ని పట్టుకొని మనం పాటిస్తూనే ఉండాలా అలాగే అప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది ఒక టైం వస్తుంది ఈ బైబిల్స్ ఉండవు ఈ బైబిల్స్ ఉండవు నేను చెప్తున్నా ఒక టైం వస్తుంది బైబిల్స్ ఉండవు కాబట్టి అప్పటి మనం ఏం చేయాలా ఈ వాక్యలని మనం బెమరేసుకోవాలా అంటే మన హృదయంలు మనం మైండ్లో పెట్టుకోవాలా నీకు ఒక టైం వచ్చినప్పుడు వాక్య లేనప్పుడు ఎక్కడ వస్తున్నా ప్రకటిస్తుంది అలాంటి అలాంటి కాలంలో మనం ఉంటుంది అంటే ఆయన రాకట బహు దగ్గరగా ఉందంటే చాలా దగ్గరగా ఉంది దేవుడు రాకడా ఎవడైనా గ్రేగిస్తున్నాడా ఎంత భయంకరమైన దినాలు కానీ ఇది చాలా మంది బాగుంది అంత సమాధానం ఉంది కానీ ఇది అంత చెడిపోతుంది నోవా కాలం ఏ రీతి ఉంటుందో మనుషుకుమారి దినాలు అట్లా ఉంటే కానీ నోవా కాలం ఏం జరిగింది వాళ్ళు పెళ్లి చేసుకుంటూ నారనాడు సమ్ము ఉన్నప్పుడు వారు ఎర్రగానే స్వామి గుర్తెరగానే స్వామి జలప్రాలు వచ్చి వాళ్ళు కొనిపోయింది కొట్టుకొని పోయిందన్నటువంటి మనం అర్థం చేసుకోవాలా ఏ టైంలో ఆయన రాకడం తెలియదు ఒకవేళ ఇప్పుడు రావచ్చేమో ఇంకా చేపినాక రావచ్చేమో కానీ ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇంతకాలం నుంచి విండవు కానీ ఆయన నిన్ను గుర్తించకపోతే ఏం జరుగుతుంది పరిస్థితి నీ ఆయన వెలుగు ఆయన స్వరూపం నేను లేకుంటే ఆ చీకటి కాలంలో మనం ఉంటున్నప్పుడు ఆయన వెలుగు నీళ్ళు లేకుంటే ఆయన నిన్ను ఎట్లా గుర్తిస్తాడు ఆయన ముద్ర నీలో లేకుంటే నేను ఎట్లా గుర్తిస్తాడు అర్థమవుతుందా చివరిని మనం చూస్తే ఊళ్ళలో మీకు బాగా అర్థమవుతుంది ఏం అర్థమైందంటే చూడండి ఊళ్ళలో గవర్నమెంట్ ఏం చేస్తారంటే గొర్రెలకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాటికి ఒక సీల్ వేస్తారు చెవు దగ్గర బరెలకు కానీ గొర్రెలు కానీ ఎందుకు వేస్తారు చెప్పండి ఇవి నా ఇవి నా ప్రాఫర్టీ అని ముద్ర ముద్రేస్తారు సీల్ వేస్తారు ఎందుకు వేస్తారు ఇవి నా ప్రాఫర్టీ అంటే నా నాకు సంబంధించిన మీకు తెలుసా మీ దేవుని పిడలు కూడా ముద్రించబడతాను తెలుసా మీకు అల చూడండి ఆ ముద్ర ఎట్లా వస్తుంది తెలుసా వాక్యులు ఏం తెలుసా ఇమోచన దిన వరకు మీరు పశుద్త్మ చేత ముద్రింపబడారు అంటే దేవుని ఆత్మతో మిమ్మల్ని ముద్రించుకుంటాడు ఆయన అంటే శీల్ చూడండి ఆయన ఆయన శీల్ మనకు ఉండాలి ఆయన ముద్ర మన లేకుంటే ఎట్లా కుట్టిస్తాడు ఆయన తిరిగి వచ్చిన ఒక ఉపాధ చెప్తుంది అయ్యా మనము పొలంలో గోధుమ అయ్యా మన గురువులు ఎక్కడి నుంచి వచ్చినన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు దాసుడు యజమాని అడుగుతుంది అయ్యా మీకు గురు గోధుమ కానీ గురువులు నుంచి వచ్చినాయి అన్నప్పుడు వాళ్ళు ఏంటి యజమాని చెప్పండి యజమాని ఏమంటాడు అయ్యా ఆ గురువులు తీసే మంట అంటే అప్పుడు వద్దు వద్దు రెండిని అంటే అర్థమవుతుందా అంటే గోధుమలు గురువులు గోధుమలు అంటే దేవుని బిడ్డనే సాధిస్తూ ఒక విధంగా అంటే దుష్టుని సాధిస్తుంది దాని ఇతరాలు తెలిసేటువంటి నల్లగా ఉంటుంది తెలుసా ఏంటంటే కదా గోధుమలు గోల్డ్ కలర్ ఉంటారు సరే మీద దానికి వేరే అంటారు అది మనకు అవసరం కానీ చిన్న పథకం ఏంది గోధుమలు అంటే గురువులు అంటే దుష్టుని సంబంధాలు గోధుమలు అంటే దేవుని సంబంధం దేవుడి సంబంధం అప్పుడు రెండు పెరిగినప్పుడు యుగ సమాప్తి కోత కాలం వచ్చే వరకు రెండు పెరగమలం కోత కాలానికి వచ్చేంత వరకు ఏం చెప్పింది అక్కడ గురువులకి గోధుములకి మధ్య రెండు కలిసే ఉంటాయి అనే విషయం అర్థం చేసుకోవాలి అంటే దుష్టులు నీతిమంతులు కలిసే ఉంటారు యుగ సమాప్తి కోత కాలు వచ్చినప్పుడు దేవదత్తులు వచ్చి దేవుని బిడ్డలంతా వాళ్ళని సమకూర్చుకొని ఈ మూల నుంచి ఆ మూలం మధ్య సమత్వం చూస్తాం వాళ్ళు సమకూర్చుకున్నప్పుడు అప్పుడు గురువు పరిస్థితి ఏం కావాలా ందా అప్పటి వరకు ఎందుకు దేవుడు వంటిని పెరగనిస్తానున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ చివరి వరకైనా వాళ్ళ మార్పు చెందరికపోతారా అని ఆయన ఏం చేస్తుందో ఓపికబడి చూస్తున్నాడు అంటే ఆయన దేవుడు చూడండి దేవుడు మంచి చెట్ల మీద వర్షాన్ని ఇస్తాడు గచ్చ పొదల మీద వర్షం ఎందుకు ఆయన జాలి దేవుడు అంటే అట్లీస్ట్ ఎందుకు ఒంటికి నీళ్ళు దేవుడిస్తాడు అంటే చివరి దశ వృత్తి వరకైనా వాళ్ళ మార్పు చెంతారు నేను నా దేవుడు అని చెప్పి దేవుడు అవకాశం ఇచ్చి కానీ చివరికి అవి ఏం చేయబడుతుంది కాల్చి వేయబడుతున్నాయి కళ్ళం ఏదైతే ఏం జరుగుతుంది పొట్టు కళ్ళం బయటపడుతుంది విత్తనాలు ఎక్కడ పడుతుంది కళ్ళంలో పడుతుంది కళ్ళము మన ప్రభు పల్లవ రాజ్యాన్ని సాధించము నువ్వు విత్తనం లాగుంటావా అని తీర్మానించుకోను విత్తనము నీళ్ళు అంటే దేవుడి వాక్య నీళ్ళు ఉంటే నువ్వు బరువుగా ఉంటావు అంటే నువ్వు కళ్ళంలో పట్టుకు ఆ తూర్పులు పడినప్పుడు ఏం జరుగుతుంది మీకు అవన్నీ ఊరుతాం బాగా అర్థమవుతుంది హైదరాబాద్లో ఇట్లా చేస్తే కానీ కొంచెం కష్టపడతా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఆ నేచర్ తెలియదు కావాలి కానీ మీకు బాగా అర్థమవుతుంది వాకింగ్ చూడండి నేను తీర్మానించుకున్న ప్రభావ నేను విత్తనంలాగా ఉండాలా నేను నేను తొక్కలా ఉండద్దు నేను తాడులాగా ఉండొద్దు అంటే అవి ఏం చేస్తే చివరికి కాల్చిపోతుంది చూడండి అంటే దేవుడు కూడా ఆయన తూర్పాలు పడుతున్నాడు అంటే నువ్వు కళ్ళం లోపల పడుతున్నావో కళ్ళం బయటపడుతువ అది తీర్మానికి సంబంధించింది చూడండి ఆత్మీయ జీవితం అంటే చాలా విషయాలు నీ వీటన్నిటిని మీరు నేర్చుకోవాలా అలవి ఎందుకంటే ఏదైనా చేసుకున్నా అనుకున్నా బాక్సం పొందుకున్నా దక్షిణ పొందిన ఆదివారం చేర్చికొస్తున్నా ఆరాధన చేస్తున్నా గంభీరంగా పాటలు పాడతాను అంటే కాదు ఇవన్నీ మంచివే కానీ అసలే నేను తెలుసా నీ ఆత్మీయ జీవితంలో మార్పు తెచ్చుకోవాలన్నా దేవుని స్వరూపం ఆయన స్వరూపం నువ్వు కాబట్టి ఆయన స్వరూపం నువ్వు ఆయన ఆయన సొత్తు నువ్వు ఎట్లా జీవించాలా నువ్వు నీ ప్రాపర్టీ కాదు మీరు విలువ పెట్టి కొనబాన్ని మీరు మనుషులకు దాసరుగా అవుతున్నారు హలవి కాబట్టి ఆయన రక్తం నుంచి నేను కొడుకుడు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడానికి నా ఇష్టానుసార జీవించడానికి నాకు అధికారం లేదు చూడండి అందుకే ఈ యొక్క విషయాన్ని మీరు చేసుకోవాలి ఎవరు అక్కడ చూడండి తర్వాత ఎవడైనా నువ్వు దేవుని వాక్యములను వాడు వినవాడే దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకున్న మనుషుల్ని అంటే దేవుని వాక్యం వీరి దాన్ని వినకుండా దాని ప్రకారంగా నడుచుకోకపోతే ఏం జరుగుతుంది వాడు అర్థంలో అంటే ఆదివారం నుంచి ఒక రోజు వచ్చి వాటింగ్ తీసుకోండు తర్వాత ఏం జరుగుతుంది సోమవారం నుంచి శనివారం నాకు విధానంగా జీవించడం మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏం తెలియని పరిస్థితి ఏం తెలియదాక ఎంతో నమ్రతగా ఎంతో తగ్గింపులాగా ఉండటానికి వీళ్ళేది చూడండి ఈ విషయం అర్థం చేసుకోలేం ఆయన ఆయన నేత్రాలు ప్రతిరోజు లోకమంతా సంచరిస్తున్నాయి మన ప్రవర్తన మనం పొద్దు నుంచి సాయంత్రంలోకి ఏం చేస్తున్నాం మనం ఎక్కడ ఉన్నాం అని మతి నాయన చూస్తూనే ఉన్నాడు చూడండి అందుకే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా జీవించాలి మరీ విశేషంగా ఈ కాలము ఎందుకంటే పుష్టుడు వాళ్ళు భయంకరంగా వాళ్ళు శోధిస్తాడు మనుషుల్ని కాబట్టి వాడికి అవకాశం మన యువకు వాడికి అవకాశం మన యువకు అంటే దేవుని వాక్యకి నువ్వు లోబడాలి దేవుని వాక్య నేపథ్యంలో నాటబడినప్పుడు దావిదేం చేశాడు నాటాను ప్రవర్తించి హెచ్చరించండు అంటే అప్పటి ఆయనకు అర్థం కాలేదు అంటే నాతాలు ప్రావచ్చి అని చెప్పేంత వరకు నీకు అర్థం కాలేదా అర్థం చేసుకో ఎందుకంటే నాతాలు ప్రావ్ చెప్పేంత వరకు నీకు అది తప్పని తెలియదా అంటే అర్థం చేసుకో అంటే దారుడి స్థితి ఏ రీతికి ఉంటుంది చూడండి ఎప్పుడైతే మనము దేవుని ఆయన స్థితిలో నుంచి మనం పడిపోతామో బహు భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి ఎట్లా తెలుసా మత శ్రోతలో ప్రభు ఒక మనిషిని ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ప్రభుని నీ హృదయంలో స్వీకరిస్తావో నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది ప్రభు నీళ్ళు ఉంటాడు ఎప్పుడైతే నువ్వు నువ్వు దేవుని దేవుడికి అవిధేత నువ్వు దేవుని మానేసి తొలిపోయినప్పుడు నీళ్ళు దురాత్మతి కూర్చున్నప్పుడు అది మళ్ళా తిరిగి వస్తుంది వాపసు వచ్చి నేను విడిచిపెట్టిన వీళ్ళు ఎట్లా ఉంది అని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది మంచిగా వచ్చు చేత ఏం జరుగుతుంది అది ఇంకొక వేరొక దయ్యాల నుంచి వచ్చినప్పుడు ఆ మంచి ప్రభు పరికారం ఉంటుంది చూడండి ఈ స్థితి ఒక టైంలో నా జీవితం ఉండే ప్రభు నమ్మకం ఉంది చూడండి నేను ఇది చెప్తా ఉంటే అనేక ప్రాంతాలు ఎందుకంటే చాలా మంది సేవకులు దేవుడు బిడ్డలు ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని యుద్ధ ఇబ్బందుల వల్ల దేవుని సరే దూరం అవటం ప్రార్థన చేయకపోవటం దేవుడు నాకు ఏం చేసిండు నేను ఇంతగా ప్రార్థన చేస్తానని ఇంతగా నేను ముందు చేస్తారనే మరి దేవుడు నాకు ఏం చేస్తానని చెప్పి దేవుడి మీద సనవద్దు మనం ఇంట్లో కూడా అర్థం చేసుకోండి కానీ ఎందుకు దేవుడు మన శ్రమలో తెలుసా మీకు తెలుసా సరే ఒక చిన్న క్లూ ఇస్తాం ఏపు పాపం చేసిండ చెప్పండి చేసిండ ఏ గురించి మేము అంతా తెలుసు కానీ ఎందుకు దేవుడి శ్రమల కొన్ని ఏములు పంపించండి చెప్పండి ఎవరైనా చెప్తారా ఎందుకు పంపించండి శ్రమల కొన్ని నీతిమంతుడు యథార్థవంతుడు పాపాన్ని విసర్జించేవాడు ద్వేషించేవాడు అని దేవుడే సాక్షి ఇచ్చినప్పుడు మనం ఏవడు ఎందుకు శ్రమలో కూడా పంపించండి నాకెందుకు ప్రవాహి శ్రమ నాకు ఎందుకు ప్రవాహి కష్టం నాకు ఎందుకు ప్రవాహి రోగం అని మనం దేవుని దగ్గర శ్రమతో ఉంటుంది కానీ మాకు నువ్వు అనుకుంటావా ప్రభావా నాకు ఇంత ధనం ఇచ్చినాం ఇంత సమృద్ధి ఇచ్చిన నాకు మంచి డబ్బులు ఇచ్చిన మంచి బండి ఇచ్చిన మంచి కారు ఇచ్చిన మంచి ఇల్లు ఇచ్చినాం ప్రభావ నేను అంత సుఖంగా ఉన్నావు ప్రభావ అని ఎప్పుడ నన్ను దేవుడి ప్రభా నాకు ఎందుకు ప్రభావ ఇంత సమాధానం ఇచ్చినాం ఇంత డబ్బులు ఇచ్చినాం ఇంత మంచి కదా నా కుటుంబం చాలా బాగుంది నా కుటుంబం అని పైన దేవుని అడిగినవాదరు ఎప్పుడు అడుగుతారు కొంచెం శ్రమరాంగానే ప్రభు పేద స్థనూతో ఉంటారు చూడండి ఎందుకంటే క్రైస్తవ జీవితం అట్లేము కాబట్టి నేను సనూతురని నేను చెప్తలేము కానీ ఎంతోమంది దేవుడు బిడ్డలు ఆ రీతిగా వాళ్ళ బాధను వ్యక్తపరిచినప్పుడు అప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు తెలియదు అప్పటి వరకు చూడండి దుష్టుడు అతడు సైతాన్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చా నేను ఆ మూల ఈముల నలు నుంచి వచ్చానంటాడు నా సేవకుడు నా సేవకులను ఏ సంగతి ఆలోచిస్తూవా అతడు యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని మీద కలవాడు అని ప్రభు చెప్తుంటే ఇప్పుడు సైతాన్ని ఏమని తెలుసా దేవు ఏవు నిన్ను ఉట్టిగానే దేవుడిని మయపరుస్తున్నాయా ఏవి నువ్వు చుట్టూ నువ్వు బహుగా కంచవేసినావు కదా ఏవో కదా సిస్టు కంచ కదా ఏడు బహుగా ఆస్వాదించినో కదా అంత శిస్తున్నావు కదా ఇప్పుడు అవన్నీ తీసే ఏవుని ఎదుటి నేను దూషిస్తున్నాప్పుడు అప్పుడు ఏసు ఏం చేసే చెప్తుంది ఏం చేస్తే చెప్పండి మీకు అంటే మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే దేవుడు వాకి విన్నప్పుడు నువ్వు మోసపోవడానికి వీళ్ళేది ఆ వాటిని నేను దేనికో చెప్పబడింది అని నువ్వు మెమరేసుకోవాలా నీ హృదయంలో అది వేదన గుర్తించాలా మన హృదయాలు మండాల చూడండి మన హృదయాలు మండకపోతే మనం మార్పు చెందు నేను చెప్తున్నా పార్శ్వరు ఒక విషయంలో ఆయన దేవుని ఆత్మలో ఉంది ఆయన చెప్పినప్పుడు నువ్వు కఠినపరుచుకోవద్దు నీ హృదయాన్ని ఈయన నా గురు దేవుని ప్రేమ నీలో ఆయన ఉంది కాబట్టి నేను హెచ్చరిస్తే ఎందుకంటే నువ్వు ఇష్టం లేదు చూడండి ఆయన మనం నశించిపోవడానికి ఇష్టం లేదు ఆయన ప్రేమటువంటి ఆశ్చర్యం కదా ఎవరన్నా చూడండి మనం నశించిపోతుంటే దేవుని మనం ఏం చేస్తాం మన పిల్లల్ని వాళ్ళే ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఏం చేస్తే కొడతాం ఎందుకు కొంటుంది చెప్పండి వాళ్ళు తప్పిపోవద్దు అంటారు కానీ దేవుని దృష్టిలో ఏ దగ్గరకు దుష్టుడు వచ్చి చెప్తున్నాడు సరే చైతనా నేను నీకు అధికారం ఇచ్చిన ఓ ఏప్పుడు నేను ఏమైనా చేసుకో కానీ ఆయన అతని ఆత్మను మటుకు ముట్టొద్దు అంటాడు అర్థం చేసుకోండి శ్రమ ఎందుకు వస్తుంది మీకు అది అది కాన్సెప్ట్ నేను రాసుకున్నా దానికి సంబంధించిన తర్వాత నేను చెప్తా ఒక క్రూవ్ పెట్టాలని ఎందుకు నాన్న శ్రమ అన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎందుకు నీకు తెగజారిపోతున్నావు ఒకప్పుడు నువ్వు ఎంతకనో ప్రార్థన చేసినవే ఒకప్పుడు నువ్వు ఎంతకనో ఆరాధన చేసినా ఒకప్పుడు ఎంతగా తీవ్రత కలిగి గంటల గంటలు ప్రార్థన చేసినవే కానీ ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఈ రోజు దేవునికి ఖచ్చితంగా నువ్వు జీవిస్తున్నావా ఈ లోకస్తులని నువ్వు జీవిస్తున్నావా ఈ లోకస్తులను నువ్వు మాట్లాడుతున్నావా చూడండి మన మా నోట్ మాట దైవ చిత్తాంతరం అంటే దేవుని వాకి వెలిగించి రావాలా కృతజ్ఞత ఆశీర్వాచనం వచ్చినవే కానీ ఈరోజు శాపము శాప వచ్చింది రావద్దు చూడండి ఆ రీతిగా ఏగు వచ్చి అడిగినప్పుడు దేవుడు ఏగు చుట్టూ కలిచే తీసేసినప్పుడు సైతం నుంచి అన్ని ఏం చేస్తుంది స్థితిలో తెలిస్తుంది అప్పుడు భార్య నుంచి మనం తెలిసినా కొడుకులు చనిపోయారు కుమార్ చనిపోయింది అప్పుడు ఏగుకి ఆ ధూళి పోసుకొని ఆయన భయంకరంగా వేదన పడుతున్నప్పుడు భార్య వస్తుంది చూడండి దుష్టుడు ఎట్లా వస్తుంది అర్థం చేసుకోండి సైతం ఎట్లా వస్తుంది అర్థం చేసుకోండి దుష్టుడు భార్యలో దూరిండి వాళ్ళ భార్య దూరిండు దూరి ఇంకా ఏం దేవుడు దేవుడు చేపించి నువ్వు చచ్చిపోవని చెప్పి బారైంది అంతకుముందు భార్య అయిందా ఏవో మంచి కవన కంచుడు మంచి ఆడం వరకు మంచిగా కదా కానీ చూడండి క్రైస్తవ జీవితం ఎందుకు పతనం చూడండి ఇటన్నింటిని మనం చేయించలేమా ఇటన్నింటి మనం విడుదల పొందలేమా నువ్వు నశించిపోతుంటే నీ దేవుడు చూస్తే ఊరుకుంటాడా నువ్వు నువ్వు ఆయన నిన్ను చూస్తూ ఊరుకుంటాడా దుష్టుడు సింహం వచ్చి నేను పడుకుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అర్థం చేసుకోవాలని కానీ ఇవన్నీ ఒక ప్రశ్నలాగా మీరు పెట్టుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు దేవుడు అడగండి అప్పుడు యువ వచ్చినప్పుడు ఏం చేసారు మూర్ఖురాలు మాట్లాడుతూ మాట్లాడుతున్నాం యువవ ఇచ్చిండు ఆయన నామానికే స్థుతికరంగా ఉన్నారు నువ్వు చెప్పగలవాట్లా నువ్వు చెప్పగలవా ప్రవహించిండు ఆయన తీసుకోండి నువ్వు చెప్పగలవా కష్టమే చూడండి ఎందుకు అరీదికంటే ఇంకొక వాక్యం ఏం తెలుసా దివరాత్రులు మన సహోదరుల మన దేవుని దాసుల మీద వాడు నేరాలు ముక్తూ ఉంటాడు సైతాను నేరాలు ముక్తుంటాడు ప్రభావ వాడు నీ బిడ్డంటను వాడు ఆదివారం మంచిగా జీవిస్తున్నాడు సోమాచ ఏదైనా జీవిస్తున్నాడు నీ బిడ్డట్లే చెప్పి వాడు సవాల్ అక్కడ దేవుని దగ్గర పోయి ముందు వాక్యం సంబంధించిన వాక్యం కానీ ఎవరు కూడా ఇది వాకని అర్థం చేసుకో ఎందుకు సమలంపలు పోతున్నప్పుడు మరి నీ విశ్వాసము ఆధారపడే విశ్వాసమా లేకుంటూ నిలబడే విశ్వాసం ఆయన నిన్ను పరీక్షించకపోతే నీ విశ్వాసం ఎట్లా ఫలవరితం ఇందాక అని చెప్పిన వాక్యం ప్రకారం శోధన సాహించవాడు ధనిడు అతడు శోధనకు నిలిచిన వాడై వాగ్దానం దేవుడు వాగ్దానం పొందే జీవ తీయటము పొందాం అంటే ఒటేనే పర్లవ్రాజ్యం పోతాం మనం ఈజీగా వెళ్ళిపోతాం పర్వక్రాజ్యం చూడండి చాలా కష్టపడాలి అంటే చాలా దేవుని నమ్ము నీకు కష్టాలని కానీ కష్టాలు మొత్తం ఖచ్చితంగా పోతుంది కానీ మనకి శ్రమలు ఉంటాయి కానీ అతి శ్రమలో నుంచి దేవుడు మనం విడగా కనిపిస్తాం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం వ్యక్తిగత ప్రార్థనలో ప్రభులు అడగాల ప్రభావ ఈ శ్రమలన్నిటి నుంచి నాకు వెళ్ళాలి ఎందుకంటే బైక్ అయిన శ్రమలో నేను ప్రభు తర్వాత చాలా పాసా చెప్పిండు నీకు దేవుడు నమ్ముకో బ్రదర్ నీకు మంచిగా శ్రమలనే కష్టాలు కానీ పోయి కానీ ఇంకా శ్రమలో ఆరంభమైపో కానీ పత్తి శ్రమల నుంచి దేవుడాన్ని కాపాడు ఎన్ని యాక్సిడెంట్ నుంచి దేవుడానికి కాపాడు పని దగ్గర నుంచి కాపాడు ఒకవేళ ఎవరు చిత్తమైతే మరలా ఈసారి ఇచ్చినప్పుడు దీన్ని నా సాక్షి నేను పంచుకోండి కానీ పెద్ద సాక్ష్యం ఏం లేదు సాక్ష్యం ఎవరిచ్చిండ్రు నా ప్రభు ఇచ్చిన సాక్షులు నాలో లేదు గొప్పతనం ఆయన ఇచ్చిన సాక్ష్యము చూడండి ఆయన చేసిన కార్యము నువ్వు చెప్తున్నావు అంటే అది ఎవరు ఇచ్చిండ్రు ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆయన నుంచి సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి మీరు వినాలా దేవుడి వాక్యం విని ఏం చేయాల మీరు మోసపోకుండా ఆ వాక్య మీరు ప్రవర్తించాలా వాక్యం ప్రకారం జీవించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఒక చిన్న అది అది కంప్లీట్ చేసేసి ముందు వచ్చేస్తా టైం చాలా ఓవర్ అయిపోయింది ఉంది అక్కడ ఇరవై వాడు అర్థంలో తన సహజ ముఖంలో చూసుకుని మనుషులు పోలినాడు వాడు తను తాను తను చూసుకొని అవతలికి తాను తను తాను ఎట్టువాడు వెంట దగ్గర మర్చిపోను కదా అయితే స్వాతంత్రం నియమం ఇరవై ఐదో వచ్చిన నియమముల తేరు చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలలో చేయవాడే తన క్రియలో ధనిడొగరు అంటే నువ్వు వాక్యం చేసి ప్రవర్తించిన చేస్తే నువ్వు ధనుడు నువ్వు ధనిడు కాబట్టి చూడండి మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు మన హృదయంలో మనం ఆహ్వానించాలా ప్రభా నా హృదయంలోకి రా ప్రభా చూడండి ఈ లోకంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అందరూ పాపంతు కానీ నీతి మన ప్రభుత్వాలు ఆయన నీతిమంతుడు కాబట్టి మీరేం చేయాలా ఈ వాక్యం మీరు పా వాక్యం చెప్పబడిన ప్రతి వాక్యం మీరేం చేయాలా మీ హృదయంలో అర్థం చేసుకొని ఈ వారం అంతా ఈ వాక్యం పాటించాలా ఏం వాక్యం పాటించాలా నేను విన్న ప్రతి వాక్యం ఏ విన్నాయని యోగు గురించి మనం విన్నాం మన ఆత్మీయ జీతంలో ఎట్లా పాతనవైతున్నాం ఎట్లా దేవుడు తిరిగి మళ్ళీ లేపుతాడనే విషయాలు మనం అర్థం చేసుకున్నాం ఈ వాక్యం మన హృదయంలో దెవరేసుకుంటూ మళ్ళా వారందర అట్లా వాక్యం నీళ్ళ ఉంటే ఏ దృష్టి మీద కానీ దేవుని పిల్లలు పాపం చేయని బైబుల్లో ఉంది చూడండి పాపం అంటే ఏంటంటే అభిచారమని కాదు ఆజ్ఞాన తిక్రమే పాపం నువ్వు దేవుని వాళ్ళు ఉల్లంఘిస్తే నువ్వు పాపం చేసిన వాడిని నువ్వు నారాయణ చేయంతో నీ సహోదరుని చేసిస్తే నువ్వు నారాయణ చేసినట్టే చూడండి దేవుడు మోసం చెప్పాడు మీరు నారహత్య చేయడం అంటే కత్తులతో గలుసుకోవడం పాత్ర ఏమని కాదు కానీ దేవుడు ఏం చెప్పాడు నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నారహత్య చేసినట్టే చూడండి అందుకే మళ్ళీ ఎప్పుడు ద్వేషం రావద్దు ఆత్మ ఫలాలు మళ్ళా దేవుని ఆత్మ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ప్రేమ సాత్వికం తీను మనిషి అవన్నీ నీళ్ళు ఉండాలా ఎదుటివా నేను దూషించిన నువ్వు వాళ్ళ పట్ల ప్రేమని ఇది కష్టమే కానీ ప్రభా నేను ఈ రీతిగా జీవించాలా నువ్వు నాకు సహాయపడు ప్రాభా ప్రతి దశలు నువ్వు ఆయన జీవిస్తే ఖచ్చితంగా నీ ఇంట్లో అలాంటి పరిస్థితి మనకి ఎదురవుతుంటాయి ఏ విధంగా మీకు సైతాన్ని దూషించిందా లేదా మరి ఆయన ఎట్లా జవాబించాడు అరే నిజమే కదా అని చెప్పిందా చూడండి దుష్టుడు నీ ఇంట్లో నీ పక్క దూరుతాడు నీ ఇరుగు దూరి నేను నిన్ను రెచ్చగడతా ఉంటు నువ్వు అర్థం చేసుకో సైతాన్ని అమ్మాయి ఖచ్చితంగా సైతాన్ని పని సైతాన్ని బంధిస్తా అని చెప్పి నా పిలిచి జరిగిపోవాలి నువ్వు మళ్ళీ ఉడితే వాళ్ళ మీద ఏదైతే వేసుకోవాలనుకో దయ్యం నీళ్ళు దూరుతాయి అట్లా జరిగింది చాలామంది కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా దేవుడు నా చాలా దగ్గర అయిపోయింది కాబట్టి మీ ప్రార్థనలు మీరు గడపండి అనేక విషయాలు దేవుడు మీకు చూపిస్తూ ఉంటాడు మీరు బైబుల్ వాకింగ్ చేయడం చాలా జాగ్రత్తగా ఉంది దేవుడు వారిని చదివి దాన్ని రాసుకున్న ప్రకారం మీరు ప్రావు మీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థాయిని తీసుకుంటాడు మీరు కూడా మీ ఇరుగు పొరుగు మీ సాక్ష్యాలు పంచుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే దేవుడి వారిని పంచుకోండి నేను పంచుకుంటాను నా పని మీద లిఫ్ట్గా అడిగినప్పుడు నా కూర్చోబెట్టుకుని నేను వాకింగ్ సువర్త చెప్తావాళ్ళు నేను ఆలోచిస్తా ప్రభావాలు నేను సువార్త చెప్పాలి ప్రభావానికి ఖచ్చితంగా దేవుడు ప్రేరేపనిస్తారు సువార్త చెప్తా ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా డ్రాప్ చేయాలంటే మీకు కొంచెం టైం తీసుకొని వాళ్ళ విధంగా డ్రాప్ చేస్తాను అంటే నేను ఏదైతే గొప్ప పని చేశాను ఏ విధంగా చెందిన సరే దేవుడు శువార్త వాళ్ళు పోవాలా నువ్వు విత్తనం వేస్తే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి అది ఫలిస్తారు అలా దేవుడు చిన్న వారిని ఈ సమయం ఇచ్చిన అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు హాస్టల్ గారికి హాస్టల్ గారికి కొంచెం నిద్రలో ఉన్నట్టు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా